కాబట్టి డిస్ప్యూటేషన్స్లో మనం పాల్గొనకూడదు మనం ఎప్పుడు జిజ్ఞాసుని రక్షించుకోవాలి జిజ్ఞాసుని మనం నిరుత్సాహపరచకూడదు వాడి జిజ్ఞాసను మనం దాచి రక్షించాలి ప్రొటెక్ట్ చేసి ఎంకరేజ్ చేసి జిజ్ఞాస నిలబెట్టాలి అంటే మనం కూడా కొంత వర్క్ చేసి వాడి జిజ్ఞాసుకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి కానీ వాడి జిజ్ఞాస లేకుండా ఉంటే నేను వేదాంతం చెప్తానమ్మా నేను తగుతునమ్మా అంటూ వెళ్ళి వాడు తలుపు కట్టి నీకు వేదాంతం చెప్తాను కా కూర్చోవడం అలా చేసుకో ఎందుకంటే వాడు దాన్ని వాదం నుంచి జల్పంలోకో వితండలోకో దుంచుతాడు తర్వాత ఈ డిస్ప్యూటేషన్స్ ఉంటాయి ఇవి ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్లో మార్నింగ్ సెవెన్ థర్టీకి ఒక ఒక వాదోపవాదాల కార్యక్రమం ఉంది కదా అది ఎంతకాలం ఉంటుంది ఎప్పుడు పూర్తి అయిపోతుంది అది చెప్పండి మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అదేం పూర్తి కాదు అలా ఉంటూనే ఉంటుంది అది ఎప్పటికీ పూర్తి కాదు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వీటి మీద వీళ్ళు నేను జనవరిలో వచ్చాను అమెరికా నుంచి జనవరి నుంచి ఇప్పుడు ఆగస్టులోకి వచ్చేస్తున్నాం ఈ ఏడు మాసాల నుంచి చూస్తున్నా ఏం వెళ్ళే ముందు అమెరికా వెళ్లి ముందు ఏమనుకున్నారో తెలియకనే అమెరికా నుంచి వచ్చిన మొదటి రోజు ఇది మొదలు పెట్టారు నిన్న కూడా అదే చర్చ ఇవాళ కూడా అదే చర్చ అది ఎప్పటికీ కేవలం కోర్టు కేసులు కేవలం పొలిటికల్ ఇష్యూస్ కేవలం ప్రాజెక్ట్స్ కేవలం ఇప్పుడు జలయుద్ధం ప్రాజెక్ట్స్ కోచినపాడు ఉందనుకోండి కోచినపాడు గురించి మీరు వారం చర్చ చేసినా చేసుకోవచ్చు మీకు శక్తి ఉంటే మీరు చేయచ్చు పోచింపాడు పోచింపాడా పోచినపల్లె వాటెవర్ వాటెవర్ అది ఎప్పటికీ కెవల్ అది అది నెహ్రూ గారు ఇందిరా నెహ్రూ గారు వెళ్ళిపోయారు గాంధీ గారు వెళ్ళిపోయారు ఇందిరాగాంధీ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు మనం వెళ్ళిపోతాం అయినా ఆ కూర్చుని అలాగే ఎప్పటికీ అది అవదు ఇండియాలో ఏమీ తెవలవు అలాగే ఉంటాయి ప్రాజెక్ట్స్ ఏమి చవలవు కాబట్టి మీరు నేను ఉంటే కంఠసోష ఈ చర్చలు చేయటం ఇంకా ఆత్మ దేవుడు ఆత్మ అవుతాడా అది ఎప్పటికైనా సెటిల్ అవుతుంది అది అది ఎలా సిద్ధం చేస్తారు మీరు వాడు ఒక కండిషన్ ఇందులో ఉంటాడు వాడికి రూపాయలు ఎలా రిపేర్ ఉంటాడు వాడికి మీరు ఏం వివేకం పోషిస్తారు వాడు అక్కడ బ్లాక్ కేస్ ఇప్పుడు ఒకవేళన్నారు ఇండియాలో ఒకప్పుడు సోషలిజం డేస్లో ఆటోమొబైల్ టెక్నాలజీ ఇండియాలో కూడా ఉంది కదా బట్ ఇండియాలో ఆటోమొబైల్ టెక్నాలజీ ఒక ఫ్రోజన్ ఇంకా డెవలప్ కావడానికి వీలు లేదు అక్కడ ఫిక్స్ అయిపోవలసిందే అది ఇటువంటి వెసగడానికి వీలున్నాము దాని పేరే అంబాసిడర్ కార్ అని ఉన్నారు అప్పట్లో అంటే ఆటోమొబైల్ టెక్నాలజీ ఆ అంబాసిడర్ కార్ యొక్క అది కూడా టెక్నాలజీయే కదా ఇంకా దాన్ని దాకా ఒక కడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీలు లేదు సోషలిజం అని అలా ఫ్రీస్ చేసి పెట్టాను సో ఆ విధంగా మా గురువు గారికి తెలుసు దేవుడి గురించి మా గురువు గారికి తెలుసు అని ఫ్రీ స్పెసిపిటేషన్ ఇంకా వాడిని మీరు వాడికి మీరేం బోధిస్తారు వాదిస్తే తిరుగుతాడు లేకపోతే తిరగబడి వాదిస్తారు మనస్సుకి క్లేషం కలగడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు ఇదంతా నేను ఏదో జోప్లే చెప్పాను నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడూ వాదించకూడదు కొంతమందికి వాదించాలి అంటే ఈ రకమైన చర్చలు చేయాలి అనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది రైల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు మీరు లాగా సిద్ధంగా లేకుండా లాగేదో వాదన పెడతారు పెట్టి మీరు చెప్పిన దాన్ని కాదని పై మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు అలాంటి వాటికి ఎప్పుడు తాగు మౌనంగా ఉండాలి వాదనలోకి వెళ్ళకూడదు మనం నోరు మాట్లాడేమో అంటే అది వాదప్రవదత మహం తత్వ నిర్ణయం కోసమే మాట్లాడాలి తప్ప ఒక జిజ్ఞాసను రక్షించడానికి మాట్లాడచ్చు ఏదో తెలుసుకోవాలనే ఆకాంక్షతో మాట్లాడాలి తప్ప వాడు చెప్పిన దాన్ని ఖండించడానికో లేక మన ఒపీనియన్ వాడిని కన్విన్స్ చేయటానికో మనం ఎప్పుడూ వాదించకూడదు ఇది నేను అనుభవాన్ని బట్టి చెప్తున్నాను అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఆ లెవెల్స్ అన్ని చూసి పరిశీలించి వాటిని దాటేసి చాలా అనుభవంతో పిలిచిస్తున్నాం ఎప్పుడూ వాదించకూడదు జల్ప వితండ నాట్ ఫర్ ప్రవక్తృద్ వదన భేదానమేవల్ప వితండా ఇహగ్రహణం ప్రవదతామితి ప్రవదతాం అనే పదం ఉన్నది అంటే చర్చ చేయువారిలో అని అర్థం నాయకు ఇక్కడ చర్చ చేయువారు అంటే ఎవరు లేదు దానికి అర్థమేమిటి అంటే భాష్యకారులు అంటున్నారు ఒక ప్రవక్త అంటే ఒక గంభీరంగా ప్రసంగం చేసే సామర్థ్యం కలిగిన ఒక మంచి పండితులు వాడుతాడు వాడు ఏం చేస్తాడంటే ఒక చర్చ చేయటం ప్రారంభిస్తాడు వదనము ఒక డిస్కషన్ మొదలు పెడతాడు వదనము అంటే చర్చ మొదలు పెడతాడు ఆ చర్చలు మూడు రకాలు వాద జల్ప విత ఈ మూడు రకాలు ఈ మూడింటిలో వాదము నా స్వరూపము వాదము బుద్ధికి అని అని చెప్పారు విజయతను ఎప్పుడూ కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో వాదోపవాదాల్లో దిగకూడదు భగవాన్ వణ మహర్షి కూడా చెప్పేవారు వనమహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మరి ఆయన అలా అన్నాడు మీరు ఇలా అంటున్నారు ఏమిటని ఈ ఏదో ఒక కాంప్లె ఏదో ఒక ప్రాబ్లముని రేస్ చేసేవాళ్ళు ఉంటారు ఏదో ఒక కాంట్రవర్సీని రేస్ చేస్తే కానీ వాళ్ళకి సంతోషంగా ఉండదు మాములుగా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఆ రకంగానే ఉంటారు ఏదో కాంట్రవర్సీని రేస్ చేయాల్సి ఉంటుంది సో అలాగేదో అడిగారు ఆయన కాబట్టి మరి మీరు అద్వైతం వస్తున్నారు అక్కడ కంచిలో పెద్ద ఆచార్యు గారు ఉన్నారు ఆయన ద్వైతం ఉంటున్నారు మీరు కరెక్ట ఆయన కరెక్టా అని అడిగారు అనుకున్నారు అడిగితే నేనే కరెక్ట్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానుకో అప్పటి నుంచి ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తాను అంటే ఆయన శిష్యుడు వాడుండి వాడేదో స్టేట్మెంట్ ఇస్తాడు ఇలాగంటి డిస్ప్యూటేషన్స్ లోకి అసలు మనం ఎంత కానే కోడదు ఇంక భగవాన్ మహర్షి అలాంటి వాటిలోకి ఆయన ఒక్కటే మాట నువ్వు అడిగితే చెప్తా తత్వాన్ని గురించి చెప్తాను తప్ప నో డిస్ప్యూటేషన్స్ దీని మీద సద్దర్శనంలో ఓ శ్లోకం కూడా ఉంది నాకు గుర్తు ఎవరో ఒకళ్ళు అడిగారు కాబట్టి అద్వైతం కరెక్టా ద్వైతం కరెక్టా అని అడిగారు అడిగితే ఆయన అడిగారు చూడు నిన్న రాత్రి నువ్వు నిద్రపోయావా నిద్రపోయాను నిద్రలో సుఖంగా నిద్రపోయావా హాయిగా నిద్రపోయాను నిద్రలేస్తే ఎలా ఉంది హాయిగా ఫ్రెష్గా హ్యాపీగా ఆనందంగా ఉన్నది ఆ నిద్రావస్థలో ద్వైతం ఉందా అద్వైతం ఉందా అంటే ఇది లేదు అది లేదు కాబట్టి ఈ ద్వైతం గొప్ప అద్వైతం గొప్ప తర్వాత తేలుద్దాము ఆ నిద్రలో ఉన్నది ఎవరు నిద్ర లేచి ఆనందాన్ని ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేసింది ఎవరు ఆ నేను ఎవరో తెలుసుకో అని చెప్పి దాట్ ఈస్ హౌ హీస్ టు రిప్లై అక్షరాణ రోష్ణీ ద్వంద్వస్ సామాసిక అక్షరములలో అకారము నేనే అని అంటున్నాడు అక్షరములలో అకారము అంటే కేవలం సంస్కృత భాషలోనే ఉంటుందేమో అని మీరు అనుకోద్దు అన్ని భాషలలోనూ అకారం ఉంటుంది ఎట్టించి సంస్కృతంలో మటుకు అకారం మొదట మొట్టమొదటి ఉంటుంది అది సంస్కృత భాష యొక్క ప్రత్యేకత ఎందుకంటే సంస్కృత భాష పొలిటిక్ లాంగ్వేజ్ పొలిటిక్ అంటే భాష యొక్క వర్ణమాల అంటే అల్ఫాబెట్ పదములు వాటి నిర్మాణము వాటి ఉచ్చారణ అంతా కూడా మన యొక్క ఈ ఈ వర్ణములను ఉచ్చరించే స్థానములు వాటి యొక్క చలనము ఆ చలనము నుంచి వర్ణముల యొక్క ఉత్పత్తి ఆ సైన్స్ ఏదైతే ఉన్నదో సైన్స్ ఆఫ్ స్పీకింగ్ దాని బేసిస్ మీద ఆల్ఫాబెట్ నిర్మాణమై ఉన్నది సంస్కృతంలో సరే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇంగ్లీష్లో రాసీది ఒక పొడుకుని పలికి దానికి రాసేదానికి అసలు పోలిక ఉండదు డబ్ల్యూఏఎల్కే అని రాస్తాడు కానీ చదవడం మటుకు వాక్ అని ఆ ఎల్ ఏమైంది అంటే సైలెంట్ సైలెంట్ అయితే ఎందుకు రాసినట్టు అంటే పొలిటిక్స్ కాదండి ఇట్స్ నాట్ పొలిటిక్స్ లాంగ్వేజ్ ఇప్పుడు బియుటి అంటే బట్ అంటాడు కానీ బి బదులు పి పెడితే ఇప్పుడు బీకిపీకి తేడా ఏమిటి ఒకటి జష్వము ఇంకొకటి చట్వము తేడా ఏం లేదు ఇప్పుడు చాలా దగ్గర సంబంధం కలిగినవి బి బదులు పి పి బా బా ఒకే గణము ఒకే వర్గం సో పీ బదులు బా బీ బదులు పీ పెడితే ఆ కాస్త ఉంది బట్ పుట్స్ పట్ అనేది వేరే ఉంది దాని సందర్భం లేదు సో ఆ రకంగా పొలిటిక్ కాదు పొలిటిక్ లాంగ్వేజ్ కాదు ఫ్రెంచ్ అయితే అసలే కాదు సో సంస్క్రిత్ ఈజ్ అనిటిక్ లాంగ్వేజ్ దాంతో ఆ మొట్టమొదటి ఉంది మొట్టమొదట ఎందుకుందంటే మీ నూటంపట సౌండ్ ఉదయ్య పుడితే ఆ పుట్టే సౌండ్ ఆ ఫో ఓకల్ కార్డ్స్ ని ఓపెన్ చేసి మీరు చేస్తే అతి మౌలికమైన ప్రథమ స్థాయిలో ఉండే శబ్దము ఆ నోరు విప్పితే ఆ ఇంత మాడిఫికేషన్స్ అన్ని ఆ నుంచే వస్తాయి ఆ ఇప్పుడు కాకి కాకి నోరు విప్పితే ఏ సౌండ్ వస్తుంది కాబట్టి కాకి భాషలో కా ఫండమెంటల్ సౌండ్ కదా కాకి ఫండమెంటల్ సౌండ్ కా కాబట్టి కాకులన్నీ కలిసి ఈశ్వర విభూతి ఏమిటి అని చెప్పుకోవాలనుకుంటే అక్షరాణం కథారోష్ణి అని చెప్పుకోవాలండి కాకులు కానీ మనం ఇక్కడ కాకులం కాదు మనుష్యులం కదా కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి కాకి నోరు ఉంటే కా అంటుంది మనిషి నోరు ఉంటే ఆ అంటాడు వాస్తవంలో ఆను కాకంగా పుడతాయి కంఠం నుంచి పుడతాయి అపుహ విసర్జనీయా కంఠ రెండూ కంఠం నుంచే పుడతాయి ఆ అయితే కా అనేది ఇట్స్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ ఆ ఆ కంటేటి కంఠం నుంచే పుడుతోంది కానీ తాళువుని జత చేసాం కా కా అంటే కాలు అప్పర్ టాలెంట్ని ప్రవేశపెట్టండి దాంట్లో దాంట్లో వస్తుంది ఆ అని ఎలా అంటారో కా అని కూడా అలాగే అంటారు కానీ అప్పర్ టాలెంట్ హెలా వస్తుందో హా కూడా అలాగే వస్తుంది కానీ యాస్పిరేషన్ అంత గాలి ఎక్కువ నింపడం సో ఈ విధంగా ఆ వికారములే అంటే ఆలో వెరైటీలే ఈ అకుహ విసర్జని ఆనా అకారము కవర్ద విసర్గ ఎక్సెట్రా ఇక ఆమె మీరు పలకాల కంఠం నుంచే పుడుతుంది కానీ ఆ అన్నప్పుడు కంఠాన్ని ఓపెన్ చేసి పెట్టారు కదా అదే రోరు ఓపెన్ చేసి కంఠం నుంచి శబ్దాన్ని పుట్టించారు శబ్దాన్ని ఉత్పన్నం చేశారు అలా కాకుండా ఈ పెదవులను కొంచెం సాగదీసి ఈ కంఠం నుంచి శబ్దాన్ని పైకి తీసుకురావాలి ఇలా పెట్టి మేరి నుంచి శబ్దాన్ని తీసుకురావాలి అలా పెట్టి కాదు ఇలా పెట్టి అప్పుడు ఇంకా కంఠండించే అప్పుడు ఏమొస్తుంది ఈ వస్తుంది మీరు ఇలా పెట్టి ఆ అని చూస్తాను ఇలా ఈ వస్తుంది కాబట్టి ఆలోనే వికారం ఈ పెదవులని ఒక ట్యూబు లాగా పెట్టి ఇప్పుడు ఆ అనండి కంఠండించే వస్తుంది అంటే ఆ యొక్క వికారమే ఇలాంటి మార్పులు చేర్పులు ఏం చేయకుండా ఆ ఇప్పుడు కంఠండించే సౌండ్ కాబట్టి అచ్చులకు హల్లులకు కూడా అకారమే ఆది ఆది సంస్కృతంలో ఆ మొదట్ మిగతా భాషల్లో కూడా ఇదే సత్యం ఇప్పుడు ఇంగ్లీష్లో ఆతో మొదలు పెట్టడం వాళ్ళు ఏ అంటాడు ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్ట పుట్టిన పిల్లవాడు వాడు మొట్టమొడతా ఆ అంటాడా ఏ అంటాడా అంటా మనం వాడిని బలాత్కారంగా ఏ అనిపిస్తే ఏ అంటాడు తప్ప వాడి దాన్ని వాడిని విడివేస్తే సహజించేవాడు ఆ అని అంశం అధ్యక్ష సంస్కృతంలో ఆ అజహా మేకా అలా తెలిసిందా సంస్కృతం అజహాకాగజహా ఏనుగు ఇది ప్రారంభం పాఠం మొట్టమొదటి పాఠండి సో కాబట్టి అదే ఇంగ్లీష్ వర్డ్ అయితే ఇది చేస్తాడు ఏ అంటాడు ఏ ఈజ్ నాట్ ది ఫస్ట్ సిలబస్ కానీ వాళ్ళకి ఏ ఫస్ట్ సిలబస్ ఏ ఏ ఫర్ యాపిల్ అని చదివిస్తాడు యాపిల్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చదివినప్పుడు యాపిల్ అంటే ఏమిటంటే మేస్తారు అని అడిగేది మేడం నేను యాపిల్ అంటే ఎప్పుడైనా చూసిందా తెచ్చిందా యాపుల్ ఇప్పుడు మారుమూడ గ్రామంలో పెరిగిన వాడికి యాపిల్ అంటే ఏం తెలుస్తుందండి తెలీదు ఇంకా ఈ చిత్ర ఆయనజీ తెలీదు ఆది అంటే ఆయన కూడా బాబా మేస్తారు పంచపట్టుకుని వచ్చి ఇంగ్లీష్ చెప్పి మేస్తారు ఇంకా ఆయన కంట కంటే ఏం నీ మొహం తెలీదురా విదేశాల్లో అదొక పండు మన నిమ్మ పండులాగే కొంచెం తది బత్తాయి పండులాగా ఉంటుందిరా అదొక పండు బొమ్మ వేసి చూపిస్తానులే అని చెప్పాడు ఆయన ఇప్పుడు యాక్టిల్ చూసిన వాడు కాదు ఇది ఇంగ్లీష్ విద్య ఈనాడు ఈ విద్యకి ఎక్కువ ప్రాముఖ్యం కలదు మీ అందరూ చక్కగా ఇంగ్లీష్ చదువుకోండి చదివించండి నేనేమి వ్యతిరేకం కాదు ఇంకా మీకు విషయం చెప్పాను పొలిటిక్స్ ఇంగ్లీషులో కూడా ఆ ఉంటుంది లేదని మీరు అనద్దు ఉంటుంది ఇప్పుడు బట్ అన్నప్పుడు ఆ లేకుండా బట్ అని ఎలా అంటారు ఈ లేకుండా పుట్ అని ఎలా అంటారు ఉంటుంది ఒకప్పుడు ఏనే ఆగా ఒకప్పుడు యూని ఆగా వాడతారు అది కాబట్టి సకల భాషల ఎందు అక్షరములు అకారము ఉంటుంది అన్ని భాషలలో కూడా భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అవన్నీ కూడా అకారం చే పుడతాయి కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైమాడియల్ సౌండ్ అంటారు అంటే సౌండ్స్ అన్నిటికీ మూలంలో ఉన్నటువంటి సౌండ్ అదే అకారము అది నేనే అది నేనే అంటాడు నా విభూతి ఆ ఆ అంటే నా విభూతి చిన్నపిల్లవాడు ఆ అంటున్నాడంటే అది ఈశ్వరుని విభూతి అప్పుడే అది అర్థం సో ఈశ్వరుని యొక్క తత్వం తెలిస్తే మీకు సర్వత్రా ఈశ్వరుడే దర్శనమిస్తుంది అక్షరాణం అకారోస్ భాష్యం అక్షరాణమితి అక్షరాణం వర్ణాం అకారో వర్ణ అస్మి అంటే వర్ణములలో అకారమనే వర్ణము నేనే అందుతున్నాను ఇక సమాసములు సామాసికము అంటే సమాసముల యొక్క వింపు సముదాయం సమాసముల సముదాయంలో ద్వంద్వ నేనే సమాసాలు అనేక ఉన్నాయి అయినా కూడా వాటిని ప్రధానంగా నాలుగు కేటగిరీలు చేయచ్చు సమాసము అంటే రెండు పదములను చూస్ చేయటం రెండు పదాలని పక్కన పక్కన పెడితే సమాసం అంటు ఆ రెండింటినీ ఫ్యూజ్ చేసేటం కలిపేసి ఒక పదం కింద నిర్మాణం చేస్తే ఆ కొత్తగా తయారైన పదం ఒక పదంగానే భాషిస్తుంది దానిని సమాసము అంటారు ఉదాహరణకి రాముడు ఓ పదం పత్ని ఇంకో పదం పత్ని అంటే భార్య అని రెండు పదాలని మీరు విడివిడిగా చేపెట్టాలంటే మధ్యలో సంబంధం షష్ఠీ సంబంధం రాముడు యొక్క రాముడి యొక్క రాముడి యొక్క మీకు బాగులేకపోతే రాముని యొక్క భార్య అవి విడివిడి పదాలు మధ్యలో వారిద్దరికీ ఉండే ఆ రెండు పదాలకి మధ్యలో ఉండే సంబంధాన్ని చెప్పేటువంటి ప్రత్యయం ఈ యొక్క షష్ఠి విభక్తి ప్రత్యయం ఇది పదాలను వేరే పెట్టే పద్ధతి అలా కాకుండా మీరు ఆ రెండు పదాలని కలిపేసి సమాసం చేయొచ్చు సమాసం చేస్తే ఏమిటవుతుంది రాముడు అన్న దాంట్లో ఆ డూ తీసేయండి డు ప్రత్యయం తీసేయండి రామ అని తీసుకోండి డ్యూటీ సిస్టే ఇం కూడా పోతుంది రామ పత్ని అవన్నింటినీ కలిపేసి సింగిల్ వర్డ్ చేసేస్తాం రామ పత్ని అని చేసేస్తాం రామ పత్ని అనేది ఆ సింగిల్ వర్డ్లో ఆ రాముని యొక్క అనే ప్రత్యయములు అన్నీ కూడా దాంట్లో ఫ్యూజ్ అయిపోయాయి దాంట్లో మెర్జ్ అయిపోయాయి అర్థం మటుకు రాముని యొక్క భార్య అనే వస్తుంది కానీ పదం మటుకు ఫ్యూజ్ అయిపోయి రెండు పదాలు పోయి దాని స్థానంలో ఏ సింగిల్ వర్డ్ హ్యాస్ కామ్ అలా అర్థం చేసుకోవడం దీన్ని సమాసము అంటారు ఈ సమాసము అనే ప్రక్రియ సంస్కృత భాషలో చాలా ఎక్కువగా వినియోగంలో ఉంటుంది ఇతర భాషలలో అంత ఎక్కువ ఉండదు తెలుగులో చాలా తక్కువ ఉంటుంది సమాసం ప్రక్రియ తెలుగులో ఎక్కువ ఉండదు ఇంగ్లీష్లో కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ కొద్దిగానే ఉంటుంది కొద్దిగా ఉంటుంది మీకు ఉదాహరణకి ఇంగ్లీష్ లో రెండు పదాలను ఫ్యూజ్ చేసినప్పుడు మధ్యలో హైఫన్ పెట్టి ఫ్యూజ్ చేస్తారు అలాంటి సమాసాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైనా దృష్టాంతం చెప్పాలంటే పోస్ట్ బాక్స్ ది బాక్స్ ఇన్ విచ్ యూ పోస్ట్ లెటర్స్ అనమాట దానికి పోస్ట్ బాక్స్ అంటారు మధ్యలో హైఫన్ ఉండాలి హైఫోన్ మీరు డ్రాప్ చేస్తూ చేయొచ్చు అది సమాసారం పోస్ట్ బాక్స్ అనేది ఒక సమాచారం లేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు కోఆపరేటివ్ అది కూడా సమాసారం ఎందుకంటే హైఫ్ లెటర్ హెడ్ లెటర్ హెడ్ అంటే లెటర్ ఆ లెటర్ యొక్క పైభాగము అని అర్థం హెడ్ అంటే పై భాగము మామూలుగా అయితే ఎలా ఉండాలి హెడ్ ఆఫ్ ది లెటర్ అని లేదా మీరు అఫాస్ట్రఫీఎస్ అనే ఒకటి ఉంది కదా లెటర్స్ హెడ్ అని ఉన్నారు అది విడివిడి పదాలు సమాసం చేసేస్తే లెటర్ హెడ్ అని సమాసం చేసేస్తారు అది సమాసము అని చెప్పడం మధ్యలో హైఫ్ పెడతారు లైఫ్ స్టైల్ ది స్టైల్ ఆఫ్ ది లైఫ్ అని కాదు లైఫ్ స్టైల్ అని కాదు సమాసం చేసేసి మధ్యలో హైఫ్ పెడితే హైఫన్ పెడితే లైఫ్ స్టైల్ సమాసం విజయతలే ఇంగ్లీష్లో సమాసం అంటే వెతుక్కోవాలి ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే ఉంటాయి తెలుగు కూడా అలాగే ఉంటుంది సమాసాలు పెద్ద ఎక్కువ ఉండవు కానీ సంస్కృతంలో అసలు సమాసం లేని వాక్యమే మీకు కనబడదు ఇది సంస్కృత భాష యొక్క ప్రత్యేకత ఆ సమాసాలు నాలుగు రకాలు ఈ డిస్కషన్ మీరు అన్ని భాషలకే అప్లై చేయొచ్చు సంస్కృతానికే కాదు అన్ని భాషలకి జర్మన్ భాష నిండా సమాసాలు పుక్తం జర్మన్ భాష కూడా సమాసాలుక్త సంస్కృతంలో ఇంత పొడుగు ఉంటాయి సమాసాలు జర్మన్ భాషలో కూడా అలాగే ఉంటాయి ఏ విధ సమాసాలు ఉంటాయి సో చాలా చిత్రంగా ఉంటుంది జర్మన్ భాష ఎనీవే సో ఈ సమాసముల గురించి మనం చేసి చెప్పి అన్ని భాషలకి సమానం అన్ని భాషలకి వర్తిస్తుంది డిస్కషన్ కేవలం సంస్కృతానికే కాదు ఇప్పుడు ఈ సమాసాలు నాలుగు రకాలు రెండు పదాలు ఉంటాయి సమాసంలో మొదటి పదము ఆఖరి పదము రెండు పదాలు ఉంటాయి కదా ఇప్పుడు రామ అన్నప్పుడు రామ అన్నది పూర్వ పదము పత్ని అన్నది అది దాని యొక్క నా అలా పెట్టుకోవాలి పూర్వపదము ఉత్తర పదము ఇప్పుడు ఈ రామపత్ని అనే సమాసానికి తత్పురుష సమాసము అని పేరు తత్పురుష సమాసము ఆ సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది పూర్వపదం ప్రధానం కాదు పూర్వపదం అప్రధానము ఉత్తర పదం ప్రధానము ఉదాహరణకి రామపత్ని గచ్చతి అన్నారు అనుకోండి గచ్చతంటే వెళ్తున్నది ఇప్పుడు వెళుతున్నది ఎవరు రాముడా పత్నియా పత్తిని ఉంటే రాముడు రాముడు ఆయన నిద్రపోతూ ఉండొచ్చు వెళుతున్నది మటుకు పత్తిని కాబట్టి గచ్చతి అనే క్రియాపదంలోకి ఏది అన్వయిస్తుంది రాముడు గచ్చతీయా పత్తిని గచ్చతీయా పత్తిని గచ్చతి అంటే రాముడు గచ్చతి కానే కాదు అంటే అర్థం ఏమిటి ఆ సమాసంలో క్రియలోకి అన్వయించేది మొదటి పదం కాదు పూర్వపదం కాదు ఉత్తర పదం ఏది స్త్రీలోకి అన్వయిస్తుందో అది ప్రధానము స్త్రీలోకి అన్వయించకుండా ఉడితే తోకలాగనుకుంది దుసారా అది అప్రధానము కాబట్టి తత్పురుష సమాసంలో ఉత్తర ప్రధానముగా ముందు ఏమంట తర్వాత ఉత్తర పదం ప్రధానము ఇప్పుడు నేను సమాస కుసమాలు చూసుకోవాలి సార్ ఓకే అవ్యయీభావ సమాసం అన్న హోటల్ దాంట్లో పూర్వ పదం ప్రధానము అవ్యీభావ సమాసంలో ఉదాహరణకి అవ్యైభావం అంటే ఎలా చెప్పాలి అధ్యాత్మం అవ్యీభావ సమాసమే ఆత్మానం అధికృత్య ఓకే అధ్యాత్మం అనే పదం తీసుకోండి అధ్యాత్మం అనేది అన్వీభావ దాని అర్థం ఏమిటి ఆత్మానం అధికృత్య అంటే దానిని గురించి ఇప్పుడు అధ్యాత్మమును వర్ణిస్తున్నాడు అని వాక్యం ఉన్నదనుకోండి వర్ణిస్తున్నాడు అనే దాంట్లో ఈ గురించి వెళ్ళి అన్వయిస్తుందా లేకపోతే ఆత్మ వెళ్ళి అన్వయిస్తుందా గురించి వెళ్ళి అన్వయిస్తుందా ఆత్మను గురించి అన్వయిస్తున్నాడు అన్నప్పుడు అక్కడ ఆత్మ వెళ్ళి అన్వయిస్తుందా ఆత్మ వర్ణిస్తున్నాడా ఆత్మ వర్ణించడం కాదు ఆత్మను గురించి వర్ణిస్తున్నాడు గురించి వర్ణిస్తున్నాడు కాబట్టి అన్ను గురించి అనేది ప్రధానం ఆత్మ అన్నది ప్రధానం కాదు వర్ణించటం అనే అంశంలో సో కాబట్టి అక్కడ వాక్యాన్వయం ఆలోచించుకోవాలి ఏదో ఒక దృష్టాంతం ఎంతకంటే కూడా సరళంగా అర్థమయ్యే దృష్టాంతాలు ఉంటాయి నేను గుర్తొచ్చినప్పుడు చెప్తాను సో అక్కడ ను గురించి అనే అర్థంలో ఉండే పదము అధి వర్ణయతి కిమది అధికృత్య వర్ణయతి అక్కడ అధి ముఖ్యం అధి అన్నప్పుడు దేనిని అధి అంటే ఆత్మ కావచ్చు దైవం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు మరోటి కావచ్చు అధి ముఖ్యం అలా చూడండి దాన్ని అప్పుడు అది అవ్యయీభావ సమాసము పూర్వపద ప్రధానము ఎప్పుడు కూడా అవ్యయము మొట్టమొదటి పదంగా వస్తుంది మొట్టమొదటి పదం అవ్యయం ఉంటుంది అవ్యయభావ సమాసము కాబట్టి పూర్వపద ప్రధానమైనది అవ్యయీభావ సమాసము ఓకే ఇక రెండు పదములు ప్రధానం కాదు రెండూ ప్రధానం కాదు బహువ్రీహి సమాసము ఇప్పుడు పీఠాంబరం పీఠాంబరం ఆనయ పీఠాంబరం రామం ఆనయ అన్నాడు అనుకోండి పచ్చని వస్త్రములు ధరించిన రాముణ్ణి తీసుకురా అని చెప్పారు అనుకోండి ఇక్కడ పచ్చని వస్త్రములు గల రాముణ్ణి తీసుకురా కాకపోతే ఇంకోటి కూడా చెప్పచ్చు ఆనయ అని ఉంది ఆనయ చిత్ర అంటే కపిల గోవు గో అంటే గోవు కపిల గోవు అంటే రంగురంగుల ఆవు కపిల గోవు అంటే రంగురంగుల ఆవు కదా ఈ రంగురంగుల ఆవుందే ఆయనకి ఆయన్నోసారి ఇలా తీసుకురా అని మీరు పురమాయిస్తే ఇప్పుడు రంగురంగుల ఆవుని కూడా తీసుకురావాలా అక్కర్లేదా తీసుకురావచ్చా ఆవుని తీసుకురావచ్చు కదండి ఇప్పుడు మన వీధిలో ఆయన అంబాసిడర్ కార్ ఉంది కూడా ఆయన రామసుబ్బారావు గారు ఆయన్ని తీసుకురా అన్నారనుకోండి అంటే ఇప్పుడు అంబాసిడర్ కార్తో సహా తీసుకురావాల కాదు అంబాసిడర్ కార్ తీసుకురాదు సపోజ్ ఒకడు కార్ తీసుకొచ్చాడు అనుకోండి ద డజన్ సర్వే అనే పర్పస్ లేదా ఆ అంబాసిడర్ కట్ చేసి తీసుకురావాలా అక్కర్లేదు అంబాసిడర్ కార్తో అనక్కర్లేదు సార్ ఆయన్ని తీసుకు వస్తే చాలు సో అంబాసిడర్ కారును కలిగి ఉన్న రామారావు గారిని తీసుకురా అంటే అక్కడ అంబాసిడర్ కారును కలిగి ఉన్నా అనేటువంటి ఆ సమాస పదం అది ఆ కలిగి ఉన్నా ప్రధానం కాదు అంబాసిడర్ కారు ప్రధానం కాదు నువ్వ ప్రధానములే తెలిసిందండటి సో అలాగే పీఠాంబర మానగా అనుకోండి పచ్చని వస్త్రము కలిగిన ఫలానా ఆయన్ని తీసుకురా అంటే ఈయన వీడికి వెళ్ళేప్పటికీ ఆయన చాలని వస్త్రం కట్టుకుని ఉన్నాడు అనుకోండి తీసుకొస్తారా తీసుకున్నారా తీసుకొస్తా ఎందుకంటే అక్కడ పచ్చని వస్త్రం ముఖ్యం కాదు ఆ మనిషి ముఖ్యం కాబట్టి పచ్చని ఇంపార్టెంట్ కాదు అంబరము ఇంపార్టెంట్ కాదు రెండు పదాలు ఇంపార్టెంట్ కాదు ఆ రెండు ఎవరికి ఉన్నాయో వాడు ఇంపార్టెంట్ అన్య పదార్థ ప్రధానము బహుమతి ఇదంతా మీరు హై స్కూల్లో చదివి ఇప్పుడు ద్వంద్వం దగ్గరికి వస్తాను రెండు పదములు ప్రధానమే రామ లక్ష్మణులు అడవికి వెళ్ళుచున్నారు అన్నారు అనుకోండి అప్పుడు అడవికి వెళ్ళుచున్నారు అనే దాంట్లో అన్వయించిది ఎవరు రాముడా లక్ష్మణుడా అర్బోత్ బోత్ కాబట్టి రెండు ప్రధానం కాబట్టి మీరు చెప్పండి పూర్వపదం ప్రధానం గొప్ప ఉత్తర పద ప్రధానం గొప్ప ఏది ప్రధానం కాదనే సమాసం గొప్ప లేకపోతే రెండూ ప్రధానమే అనేది గొప్ప రెండు ప్రధానమేనే గొప్ప ఏది గొప్పయో అది ఈశ్వరుని యొక్క విభూతి కాబట్టి సమాసముల యొక్క సముదాయంలో ద్వంద్వ సమాసము నేనే అని అంటారు ఈ విభూతులు చాలా బాగున్నాయి కదా కాబట్టి ఎప్పుడైనా ద్వంద్వ సమాసంని చూస్తే నీకు శ్రీకృష్ణుడు గుర్తుకు రావాలి ద్వంద్వ సమాసం కృష్ణుడు రాదు దీనికోసం శ్రీకృష్ణుడు దేవాలయం చూడాలి అనే ఊళ్ళు ఏమీ సమాసం చూసేప్పటికీ శ్రీకృష్ణుడి గుర్తుకు రావాలి అకారాన్ని చూస్తే ఎవరైనా పిల్లవాడు ఆ అన్నాడంటే శ్రీకృష్ణుడి గుర్తుకు రావాలి పిల్లలు ఆ ఆ అంటూ ఉంటారు పిల్లలు అంటారు ఆ ఆ అని అంటారు వాళ్ళకి అమ్మ అని పలకటం చాలా తేలికగా వచ్చేస్తుంది అమ్మ అని ఆ ఎందుకంటే ఆని కొంచెం సాగ తీసిస్తే అయిపోయాడు అమ్మా అనేది కూడా వచ్చేసుకోండి సహజంగా కాబట్టి ఆ అకారము నందు ఈశ్వరుని యొక్క విభూతి కలదు పుస్తకం తీస్తే ద్వంద్వ సమాసంలో శ్రీకృష్ణుని యొక్క విభూతి కలదు శంకరుడు ద్వన్వ సమాసోస్మి సామూహస్ సమాసముల యొక్క సముదాయము నందు నేను ద్వంద్వ సమాసము అవుతున్నాము ఇక అహమేవ అక్షయకాలి ఈ కాలం ఉన్నదే ఇది ఎప్పటికీ అయిపోదు క్షయమంటే అయిపోవడం అయిపోవడం ఇప్పుడు మీరు ఓ బస్తా బియ్యం కొడుకున్నారనుకోండి ఈ బియ్యం రోజు తమిళి బియ్యం వండుకుని తింటూ ఆ బస్త అక్షయంగా ఉంటుందా లేకపోతే క్షయమైపోతుందా క్షయమైపోతుంది అక్షయంగా ఏమి ఉండదు క్షయమైపోతూ ఉంటుంది ఈ కాలం అనేది రోజు మీరు లెక్కలు పెడుతూనే ఉన్నారు అది అది తరిగిపోతుంది అది తరగదు ఇప్పుడు గంట ఒక గంట అయింది రెండు గంటలు అయ్యాయి మూడు గంటలు అయ్యాయి అని అలా లెక్క ఎప్పటి నుంచి లెక్క పెడుతున్నారో బాగా ఈ గంటలని చిన్నప్పటి నుంచి లెక్క బహుశా నాలుగో తరగతి ఐదు తరగతి నుంచో లెక్క పెట్టుకుంటారు ఇప్పుడు ఈ పిల్లలు నాలుగో తరగతి పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకోండి వాడు లెక్క ఒకటి తొమ్మిదింటికి వెళ్తాడు ఒంటి గంటకు వస్తాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గంటలు స్కూల్లో మనం దంటాలు పడాలి అని లెక్క పెట్టుకుంటాడు గంటలు అని లెక్క అప్పుడు మొదలు మనం ఈ గంటల్లో లెక్క పెట్టడం ఉన్నాం రాత్రి దానికి పాఠం గంట అలా లెక్కలే అన్నిటికీ లెక్కలే గంట ఈ టైం లెక్కలు గంట గంట గంట గంట ఈ లెక్క ఈ కౌంటింగ్ ఇది ఎప్పటికీ అంతము కాదు ఆ కాలము అలా ప్రవహిస్తూనే ఉంటుంది అది క్షయం అవుదు రోజు తమ్ముడు బియ్యం తీసుకుంటుంటే బస్టా క్షయమైపోతుంది కానీ ఓ గంట ఓ గంట ఓ గంట వీడు బ్రతుకున్నంతకాలం తీసుకుంటాడు గంటలు అయిపోతాయి వీడు పోతాడు కానీ ఆ కాలం అలాగే పోతూనే ఉంటుంది ముందుకి అది క్షయము కాదు ఆ క్షయము కాకుండా క్షీణించిపోకుండా ఎప్పుడూ సాగిపోతూ ఉండే ఆ కాలము నా యొక్క విభూతియే అలా చూడాలి కాలము ఈశ్వరుని యొక్క స్వరూపము అనే అన్నట్టు చూడాలి ఆ కాలాన్ని ముక్కలు చేసి దాని ముందు మనకున్నటువంటి కాంప మనకున్నటువంటి భావజాలాన్ని దాని మీద ఆరోపించి ఇది మంచి కాలము ఇది చెడ్డ కాలము అని కాలంలో మంచి జడులని ఆరోపించి అలాగే పెట్టుకోకూడదు కాలము మంచిది మంచి కాలం ఇప్పుడు మీరు గౌతమ ఎక్స్ప్రెస్కి కాకినాడ వెళ్ళాలనుకోండి మంచి ముహూర్త సుముహూర్తం ఏంటి తొమ్మిదిని బావు కదా ఎనిమిదిన్నర సుముహూర్తం ఎనిమిదిన్నర అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకోండి పిల్లడికో పిల్లకో పెళ్లి చేయాలనుకోండి సుముహూర్తం ఏంటి చక్కగా పొద్దున్న ఎంత పెళ్లి కార్యక్రమం ఎంతో రెండు గంటలు ఉంటుంది కదా చక్కగా పొద్దున్న తొమ్మిదిన్నరకి కనుక మీరు ముహూర్తం ఆదివారం నాడు తొమ్మిదిన్నరకి ఆదివారం నాడు మొదలు పెడితే పన్నెండు అయ్యేటప్పుడు అన్ని వచ్చి రెండు మెతుకులు తిని ఆశీర్వచనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు హాయిగా పెళ్లి వాళ్ళు ఎవరికొనం వాళ్ళు చూసుకోవచ్చు టైం వేస్ట్ కాదు అందరికి టైం తోసూస్తుంది రాత్రి రాత్రి రెండింటిగా పెట్టారనుకోండి మీరు ఈ గెస్ట్లు ఏమంటారంటే మాకు ఎనిమిదింటికి భోజనం పెట్టడంంటారు పెళ్ళి రెండు గంటలకి ఎనిమిదింటికి భోజనం చేసేసి వెళ్ళిపోతారు ఇంటికి రెండు గంటల ఎవరు కూర్చుంటాడు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు మేనస్తా పెళ్లి కూతురు బామ్మ వీళ్ళే కూర్చుని ఉంటారు రెండు గంటలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తప్పదు అలాగే ఇంద్రమోహాలవేశ్వ రెండు గంటలకి ముహూర్తం ఏంటండి సుముహూర్తం ఎందుకంటే షు అహమేవ అక్షయ కాల కాలమంతా కూడా ఈశ్వరుని యొక్క స్వరూపం అంటూ ఉంటే మళ్ళీ సుముహూర్తము దుర్ముహూర్తము సు దుర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు సులేదు దుర్లు లేదు కాలము ఇది ఒక ఫిలాసఫీ వీళ్ళు వేదాంతులు అంటారు వేదాంతులకి ఇలాగే ఉంటారు ఇప్పుడు ఎదుర్కొండగా ఒంటి బ్రాహ్మణుడు వస్తే మంచిదా లేకపోతే పుట్ట ముత్త వస్తే మంచిదా అని అడిగారు శకునం అంటే ఒకటి సుశకునము ఇంకొకటి దుశ్శకునము మీరు వేదాంతిని అడిగారు అనుకోండి ఇద్దరు ఆత్మస్వరూపులే అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి ఎవరు వచ్చినా ఆ ఈశ్వరుడే నడిచి వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మంచి శకునాలే అసలు చెడు శకునం అనేదే లేదు అసలు ఇంటి దృష్టిలో తర్వాత మంచి గ్రహము చెడు గ్రహము ఏ గ్రహము మంచి ఏ చూడదు అదే గ్రహములన్నీ ఈశ్వరుని యొక్క విభూతులు ఈశ్వరుడే జగత్ రూపం జగదేవ హరి హరిదేవ జగత్ శని గ్రహము శ్రీహరియే గురుగ్రహము శ్రీహరియే మార్స్ యొక్క సరంత గ్రహం అది కూడా శ్రీహరియే అఖర్గా యాస్టిరాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి సూర్యు చుట్టూ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అది కూడా శ్రీహరి యొక్క స్వరూపం జగదేవ హరి హరిదేవ జగత్ చూడండి ఈ ప్రిన్సిపల్ ఎంత బాగుందో చూడండి అహమేవ అక్షయ శంకరు అహమేవక్షీణ ప్రసిద్ధ క్షణావ్యాఖ్య రెండు రకాలుగా అర్థం చెప్పారు హిందీ అర్థం నేనే కాలము కాలం అంటే తెలియనివాడు ఎవడు ఉన్నాడు ప్రసిద్ధం అందరికీ తెలుసు కాలము ఎలాగా క్షణము సెకండ్ నిమేషము నిమిషం అనమాట మినేట్ ఆ వార్ డే ఈ కాలం అందరికీ తెలుసున్నది కదా ఆ కాలం మీరు లెక్క పెట్టుతున్న అలా వస్తూనే ఉంటుంది తగ్గుతూ ఉంట వస్తూ ఉంటుంది ఇసకొచ్చినట్లు అదేమీ అయిపోదు అక్షయంగా ఉంటుంది కాలము నా స్వరూపం ఇప్పుడు సోమవారం మంచిదా మంగళవారం మంచిదా అని మీరు ఎవరన్నా అడగండి వాళ్ళు ఏమని చెప్తారు సోమవారం మంచిది మంగళవారం చెడ్డది అని చెప్తారు నేనంటాను చెడ్డది చెడ్డే ఉందండి మంగళవారం చెడ్డే ఉంది ఇప్పుడు వీళ్ళు నిద్రలు వచ్చారు సూర్యుడు ఉదయిస్తున్నాడు మంచి ఉషకాలము కోకలేమో కువం చేసుకోండి తర్వాత సూర్యోదయానికి ముందు తీర్పు ఆకాశం అంతా కూడా సంధ్యారాగాన్ని అలిగి ఎలా పెడితే అలాగా అద్భుతమైన సుందర దృశ్యం కనపడుతోంది దాంట్లో చెడే ఆ రోజు ఫ్రెష్గా లేచేరిపేట నిద్ర కాఫీ తాగుతున్నారు చెడే ఉందండి ఆ రోజులోను కానీ ఏమన్నా ఇవాళ ఏవారం మంగళవారం చెడు రోజు ఏముందండి చెడు దాంట్లో వాళ్ళ అమంగళ అదే వాళ్ళు అడిగితే మంగళవారం మంగళవారం అని మంగళవారం అని పేరు పెట్టాడు అమంగళం అన్నానికి బాగుండగా నారాయణ పుట్టిగా ఆ డ్రాప్ చేసి మంగళవారం అన్నాడు అది అలా ఫిక్స్ అయ్యింది కాబట్టి ఇదంతా అమంగళమేముంది తర్వాత ఇంకోటి మీరు క్యాలెండర్ చూస్తే కానీ తెల్లారిందని తెలుస్తుంది తప్ప సోమవారమా మంగళవారం మీకు తెలియనే తెలియదు క్యాలెండర్ చూసుకో ఎందుకంటే ఆ చెల చెల వారు చూడగా ఆ కాలంలో సోమా మంగళం ఇవేం లేవు అది అలా శ్రెష్ఠగా ఈశ్వరుని యొక్క విభూతది మధ్యాహ్న సూర్యుడు తప్పస్తూ ఉంటాడు సోమవారం మంగళవారం ఎవరైనా ఉంటుందా ఇదంతా కూడా మన యొక్క సూపర్ ఇంపోజిషన్స్ అయితే మరి అవసరమా కదా అంటే అవసరమే ఎందుకు అవసరం అంటే ఏడు రోజుల్లో ఆరు రోజుల్లో ఐదు రోజుల్లో మనం ఉద్యోగం చేయాలి వీకెండ్ మనం చక్కగా విశ్రాంతిగా ఉండొచ్చు మనం గీతా క్లాస్ పెట్టుకోవచ్చు కాబట్టి మనకి శనివారం ఏదో ఆదివారం ఏదో తెలుసుండాలి అందుకోసం మీరు వాడుకోండి ప్రాక్టికల్ పర్పసెస్ కోసం వాడుకోవాలి కానీ వాటికి ఎందుకు చెడు మంచి అని ఎవరు పెట్టమని వారంలో చెడే ఉంది మంచి ఉంది కాబట్టి మేము ఐదు రోజులు కష్టపడి పనిచేసి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలి అందుకోసం మేము పేర్లు పెట్టుకున్నాం విదౌట్ బ్లస్ నాట్ ఏ ప్రాబ్లం ఎటా డూ దాట్ ఆరు రోజులు పనిచేస్తాం ఏడో రోజు విశ్రాంతి తీసుకుంటాం డూ దాట్ కొంతమంది ఆదివారం విశ్రాంతి తీసుకుంటారు బ్రిటిష్ వాడు పెట్టాడు ఆదివారం నేను దేశాలకు పోతే ముస్లిం కంట్రీస్కి పోతే శుక్రవారం విశ్రాంతి తీసుకుంటాను వాళ్ళు పోతే శనివారం విశ్రాంతి తీసుకుంటాను వాళ్ళు ఆదివారం వర్క్ చేసుకుంటారు ఎవరి వాళ్ళది కాబట్టి ఒక ప్రాక్టికల్ పర్పస్ కోసం మీరేదో ఒక సందర్భం పెట్టుకుంటే అది బానే ఉంది కానీ ఈ వారం మంచి ఈ వారం చెడు ఎవరు చెప్పాడండి ఎక్కడి నుండి ఒకటి వచ్చే సమాచారం అంతా సోమవారము ఈశ్వరుడే మంగళవారము ఈశ్వరుడే ఉదయము ఈశ్వరుడే మధ్యాహ్నము ఈశ్వరుడే సాయంకాలము ఈశ్వరుడే కాలస్వరూపం ఈశ్వరుడే మీరు ఒక పని చేయండి ఉదయము మీరు భావన చేయండి ఆ భా దాన్ని ధ్యానం చేయండి దాంట్లో మీకు ఆ చైతన్య శక్తి అనుభవానికి రాదు చెప్పండి వస్తుందో రాదు ఆ చైతన్యమే ఈశ్వరుడే అహమేవ అక్షయకాల దీన్ని శంకరులు ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చేశారు ఆ పదాన్ని రేపు మళ్లీ దీన్ని మళ్ళీ నేను ప్రస్తావిస్తాను ఈరోజు కొద్దిగా ముందుకు వెళ్తాను కొంచెం అర్జెంటు పని ఉందని మనవి కదా ఓం పూర్ణముదూర్ నముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వా